ంత దర్శనం సాంఖ్య దర్శనాన్ని స్వీకరించింది యోగ దర్శనాన్ని స్వీకరించింది అలాగే న్యాయ వైశేషిక ధర్మ దర్శనాలు అందించినటువంటి ధర్మాధర్మ విచారణని కూడా మనం స్వీకరించాం అన్ని మిగిలిన అన్ని దర్శనాలు చెప్పిన యొక్క సమాహారం అంతా కూడా ఉత్తర మీమాంసా దర్శనంలో ఉంటుంది అందుకని అందరూ వేదాంత పద్ధతిగా ఉపనిషత్ పద్ధతిగా ప్రస్థానత్రయ బోధించిన పద్ధతిగా జీవించాలి జాగ్రత్తగా ఎదగాలి పొరపాటు పడితే ఆ పొరపాటుని ఎంత పైకి వెళ్ళినా మళ్ళా కిందకొచ్చి సరి చేసుకోవాల్సింది నువ్వు ఆఖరికి అసంప్రజ్ఞాత సమాధినిషిమైపోయానని అన్నా కూడా ఇది నీ లోపల మెదులుతూనే ఉంటుంది దాని కదలి కాగదు అందుకని జాగ్రత్తగా ఆ ఐదు ఐదులు ఇరవై ఐదులో ఎక్కడా చిక్కుకోకుండా ఆ ఇప్పుడు పూర్తయిందంటే చైతన్యాత్మనో విక్రియాస్తి బుద్ధేర్ బోధో నేవసర్వమలం జ్ఞావా కర్త్యతి కర్మను ఆచరించు వానికి కర్తృత్వం మిగులును కర్మ అజ్ఞాన జనితము ఆ పరిపక్వ స్థితి నుండి పరిపక్వ స్థితికి ఆ పరిపూర్ణత నుండి పరిపూర్ణతను చేరుటకు చేయు ప్రయత్నమే కర్మాచరణ వెనక ఆంతర్యమై ఉన్నది అపూర్ణత నుంచి పూర్ణత అపరిపక్వత నుంచి పరిపక్వత ఈ పరిపక్వతా స్థితి ఎప్పుడు నీ జీవితంలో ఎప్పుడు కలిగితే అప్పటి నుంచి జ్ఞాన మార్గం పరిపక్వత చెందించడానికి జ్ఞానమే ఉపయోగపడుతుంది కానీ అది జ్ఞానపూర్వక కర్మాచరణ పరిపక్వత వచ్చేసిన తర్వాత కర్మ ప్రభావం తగ్గిపోతుంది కర్మకి విలక్షణం అయిపోతాడు కర్మచక్రానికి అతీతంగా ఉంటాడు ఎందుకని ముందు ఫస్ట్ భోక్తృత్వ భావాన్ని పోగొద్దు తరువాత కర్తృత్వ భావాన్ని పోగొట్టుకోవాలి ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ కర్తృత్వ భోక్తృత్వాలను పోగొట్టుకోవడానికి చేసే ప్రయత్నాన్ని జ్ఞానపూర్వక కర్మాచరణ అంటాం అన్ని జ్ఞానపూర్వక కర్మాచరణే కదండి అంటే అట ఒప్పుకోం ఎందుకు ఒప్పుకోము కర్మ చేయడానికి జ్ఞాన సహాయం కావాలి కానీ ఈ జ్ఞాన సహాయం ఆనాత్మ జ్ఞానం ఈ జ్ఞానాత్మ జ్ఞాన సహాయం వలన నేను యాక్టర్ అని నేను డాక్టర్ అని నేను లాయర్ అని ఆ వృత్తి సంబంధమైనటువంటి వ్యవహారం అంతా చేస్తూ ఉంటాడు పాత్రోచిత వ్యవహారం అంతా చేస్తూ ఉంటాడు కానీ నీ స్వభావమైనటువంటి సచ్చిదానంద నిత్య నిర్మల లక్షణం స్వరూప జ్ఞాన లక్షణంలో నువ్వు స్థిరంగా ఉండాలి అంటే అప్పుడు ఎలా ఉండాలి అంటే జ్ఞానపూర్వక కర్మాచరణ పరిపక్వతా స్థితిలో ఉండి ను నీ నువ్వు నీ జీవనయానాన్ని కొనసాగిస్తూ ఉండాలి ఎక్కడా కూడా ద్వైధి భావన రాగ ద్వేషాలు వీటికి అవకాశం లేకుండా మానవ జీవితం జీవితాన్ని మార్చుకోవాలి ఈ పరి అపరిపక్వత నుంచి పరిపక్వత అపూర్ణత నుంచి పూర్ణత ఈ దీనికోసం చేసే ప్రయత్నాన్ని కర్మాచరణ అంటావు ఏమయా ఇవన్నీ చేసావు అన్నావు అనుకోండి నేను అసంతృప్తిగా ఉన్నానండి సంతృప్తిని పొందడానికి చేశానండి అసంతృప్త స్థితి నుంచి సంతృప్త స్థితికి పరిణామం చెందడానికి చేయబడి ఎప్పుడే నాకు ఎలా తెలుస్తుంది చిన్న ఉదాహరణ అనమాట గాలి పీల్చడం కాసేపు గాలి పీల్చడం కాసేపు మానేస్తే మీద పడిన చేప ఎట్లా కొట్టుకుంటుందో కొట్టుకుంటాడు గీలకెళ్ళ ఆడిపోతాడు విల వెళ్ళడిపోతాడు వలవలా ఏడుస్తాడు ఎక్కడా ఇప్పుడు ఎవరు ఏడ్చారు అన్నా అబ్బో అసలు తట్టుకోలేకపోతున్నాను అండి బాబోయ్ నా ప్రాణం పోతుంది బాబోయ్ అని లోపాలని చెప్తోంది అది గాలి పీల్చుకుంటేనే ఇప్పుడు నేనేమన్నా బతికేజీ లేకపోతే లాభం లేదండి బాబోయ్ అంటాడు చూడండి మరి ప్రాణం యొక్క విలువ తెలియాలంటే ఆస్తమ వ్యాధిగ్రస్తుని అడగాలంట ప్రాణం విలువ వాడు చెప్తాడు ఎందుకంటే వాడికి శ్వాస తీసుకుని విడవడమే కష్టం ఆహారం విలువ తెలియాలి అంటే ఎవరిని అడగాలి షుగర్ వ్యాధిగ్రస్తుని అడగాలి వాడు ఎప్పుడు లోపల దాహకం యజ్ఞం పెద్దగా పనిచేస్తూ ఎన్ని వేసినా దహించేస్తూ ఎన్ని వేసినా కన్వర్ట్ అయిపోతుంటుంది వేస్ట్ అయిపోతుంటుంది కన్వర్ట్ అయిపో వేస్ట్ అయిపోతుంది అందుకని వాడిని గంటగంటే తినమంటాడు డాక్టర్ ఏం చెప్తాడు నువ్వు ఎక్కువ వాడికి నియమాలు చూడండి షుగర్ వ్యాధిగ్రస్తు నియమాలు నువ్వు ఎక్కువ తినకూడదు తక్కువే తినాలి కానీ రోజుకు పదహారు సార్లు తినాలి వీటి జీవితం అంతా జేబులో బిస్కెట్ ప్యాకెట్ ఉండాల్సిందే వాడికి ఏ అర్ధరాత్రి సుగర్ణం అయిపోందో వాడికి తెలియదు కాబట్టి ఆకలి అనే బలహీనత యొక్క ప్రభావం చేత ఏంటి ఇప్పుడు చూడండి ఆకలి విలువ వాడికి తెలిసిపోతుంది బాగా ఇట్లా జాగ్రత్తగా గమనిస్తే మనం ఏవైతే సుఖాలని అనుకుంటూ జీవిస్తున్నామో వాటితో సమస్యలు లభించినప్పుడు ఆ తాపము లభించినప్పుడు దాన్ని తపస్సుగా స్వీకరిస్తే సాధనగా మారిపోతుంది దాన్ని తపస్సుగా స్వీకరించలేదనుకోండి కష్టంగా మారిపోతుంది మారిపోతుంది ఆ ఏం చేసిన